జీవాత్ముని ధీమముగా ఇందరి ఇందరికూడుక కావాలి తిరిగెదరు ఇందుకు కర్తలు ఇదెవ్వరొకో పంచేంద్రియములు ఇదెవ్వరు పంచభూతములెవ్వరు పంచప్రాణములనే ప్రభువులు ఇదెవ్వరొకో పంచమహాపాతకముల పాట్ల పడువారెవ్వరు పంచత్వమున పొందగ భారకులెవ్వరొకో తప్పక తిరువేంకటపతి తలచిడివారది ఎవ్వరు ఒప్పగు సౌఖ్యము వడగవ యోగ్యులు ఇదెవ్వరకో ఒప్పులా తప్పులా చేతల నొడబడనొల్లక సకలము తప్పించుక పుణ్యులు కాదగువారు ఎవ్వరకో